ఓకే వాక్యానికి వెళ్ళిపోదాము పరిశుద్ర ప్రేమల దేవాకృపల తండ్రి దేవాయసీకులు ఎక్కడైనా వదనాలు కృతజ్ఞత స్థూత్ర స్థూత కలడియ రజ పరిశుద్ర ప్రభు సర్వ శక్తివంతుల సర్వాధికారులు నీకేం వదనాలు ప్రభువ దేవ మమ్మల్ని సజ్జి లెక్క నిలబెట్టినందుకు నీకు వందనాలు ప్రభ దేవాయస్రభ మరియు దినదిన ప్రభ మీ యొక్క కృపలో ప్రభా మమ్మల్ని భద్రపరచుకొని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు లేదు దేవా యేసు ప్రభా అదే రీతిగా మరి నీ యొక్క వాక్యం ధ్యానిస్తుండేగా ప్రభా మరి మీదే మాలో ఉండి మాట్లాడమని ప్రార్థిష్టం తండ్రి నీ యొక్క మా మధ్యలో జరగలతండి దేవ మరి మీద కార్యంని జరిగించండి దేవాయేసు ప్రభ మాకున్న సొంత తలంపులను గద్దించి కొట్టి వేయండి ప్రభా దేవాసూ ప్రభా మా ఆత్మీవుని ఇతర మీదే మరి మాత్మీవుని కళ్ళని స్వస్థపరచుకుని ప్రార్థిష్టం తండి దేవా ఇచ్చి ప్రభా నా నోటిని తాకే మూటి స్వస్థ ప్రభా ఈ యొక్క నోటి మాట నా యొక్క నోట్లో పెట్టమని ప్రార్థిస్తుందండి దేవా ఇచ్చి ప్రభావ ప్రభా ప్రతి వాక్యాన్ని గుడిగా మేము అనుసరించి నడుచుకునే వారి లాగా చేయమని ప్రార్థిస్తుంది ఈ యొక్క పరిశుధాత్మకత మాకు నడిపింపు దయచేయమని ఏ చుకృత నామంలో ప్రార్థిస్తాం తండ్రి కీర్తనలు యాభై ఒకటి కీర్తనలు యాభై ఒకటి టెన్త్ దీని టాపిక్ ఏంటంటే ఏ ప్రే ఆఫ్ అగివ్నెస్ అనమాట ఈ ప్రే ఈ వాక్యము హెడ్డింగ్ వచ్చేసి ఏ ప్రే ఆఫ్ అగివ్నెస్ అనమాట చూసుకున్నాము సామ్స్ ఫిఫ్టీ వన్ టెన్త్ చూడండి టెన్త్ వచ్చడంలో ఏమని ఉందంటే దేవ నాయందు శుద్ధి హృదయము నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము చూడండి ఇక్కడ దేవ నా ఎందు శుద్ధి రుద్ధ్యం కలగజేయము నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించము ఇప్పుడు ఈ లాస్ట్ డేసెస్లలో ఫగ్యనెస్ అనేది లేదు ఎందుకంటే మనుషులు ఆ విధంగా తయారైపోతున్నారు కాబట్టి ఈ లోకం అక్రమం చేత నిండిపోతుంది ఎక్కడ చూసినా అన్ని మోసాలే మోసాలు మనకు మ్యాథ్యూ ట్వంటీ ఫోర్త్ మనకు దేవుడు చెప్పింది కదా ఫోర్త్ వచ్చినంలో ఎవరు మోసపోకుండా చూసుకోనడి అండ్ దేవుడు మనకి ఎప్పుడూ హెచ్చరించినాడు అయితే మ్యాథ్యూ ట్వంటీ ఫోర్త్ చాప్టర్ లో మనకు నాలుగో వచనంలో దేవుడు చెప్పాడు అదే రీతిగా చూసుకుంటే ఇక్కడ పర్గ్యూనెస్ కోసం మాట్లాడుతూ అంటే ఈ లోకం ఎట్లయిపోతుందంటే ఎవరికి పర్గ్యూనెస్ అనేది లేదు మోసము ఎక్కువైపోతుంది జనాలంతా మోసపోతున్నారు అసలు ఎవరు ఎట్లా జీవిస్తున్నారు వాళ్ళ అర్థం లే అండర్స్టాండింగ్ అవుతుంది వాళ్ళ లైఫ్ వాళ్ళకే కానీ ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే దేవుడు మళ్ళా దేవుని నమ్మిన బిడ్డలు ప్రతి వారు అంటే దేవుణ్ణి ఏచుక్రీస్తు నామంలో బ్యాప్తిజం పొందినరు రక్షణ తీసుకున్నారు ఇంకా అడిగి చాలు అని అనుకునే లైఫ్స్ కొంతమంది ఈ లోకంలో ఉన్నాయి కానీ దేవుడు ఏమంటున్నంటే క్రియేట్ ఎ ప్యూర్ హార్ట్ ఇన్ మీ ఓ గాడ్ అండ్ పుట్ ఏ న్యూ అండ్ రాయల్ స్పిరిట్ ఇన్ మీ చూడండి ఎప్పుడు మనం ప్రార్థన చేయాలి ఏమని అంటే దేవ నా ఎందు శుద్ధి హృదయం కలగజేయము ఎందుకంటే మన హృదయం చాలా ఘోరమైనది కాబట్టి రకరకాల ఆలోచనత ఆ అసలు యాక్చువల్లీ ఏ విధంగా మోసపోతారు మనుషులే అంటే హృదయం సరిగ్గా లేకపోతేనే స్థిరమైన హృదయం లేకపోతేనే మోసపోతూ ఉంటారు అన్నమాట ఆ ఫౌండేషన్ లేదు సరైన ఫౌండేషన్ లేదు కాబట్టి వాళ్ళు ఆ స్థిరమైన మనుషు వాళ్ళకి లేదు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు పడిపోతూనే ఉంటారు మోసంలల్లా అందుకే ఆ మోసం నుంచి పడిపోద్దు అలాంటి వారికి మనము దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి వాళ్ళ హృదయాన్ని బలపరచాలి స్థిరపరచాలి అని అంటే మరి వాళ్ళు ప్రతి పాపక్షేమాపను ఒప్పుకోవాల్సిందే కదా ఎందుకంటే మన కొరకు ఆయన శిల్వ పొందిన దేవుడు ఏసుక్రీస్ నామంలో బాప్తిజం పొందిన వారము మన రుద్రం శుద్ధిగా లేకపోతే దేవుడు వచ్చి మన హృదయం ఎలా అందుకే ఎవ్రీడే మనం ప్రార్థన చేయాలా ఎందుకంటే ఫర్గివ్నెస్ అనేది మనకు కావాలా మనం చేసిన ప్రతి పాపని ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలన్నమాట ఎందుకంటే ఆయన చెప్తున్నది దేవా నా ఎందు శుద్ధి రుదేము కలగజేయము కదా దావిదు ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో వేడుకుంటున్నాడు ఎందుకంటే దావిదు ఆయనే సమయంలో ఆయన ఒక రాజుగా ఉన్నాడు ఆయన పో యుద్ధాన్ని చూసుకోవాలా కానీ ఆయన మిస్టేక్ చేసిండు అక్కడ తప్పు తర్వాత ఆయన పంచతప్పు పడ్డాడు దేవుని సన్నిధిలో ఆయన మొరపెడుతున్నాడు దేవనం ఘోర పాపిన నేను క్షమించు ప్రభా అని ఆయన కన్నీటి ప్రార్థన చేసిండు అట్లా ఆయన అనుభవము ఆయన జీవితంలో ఏమేమైతే తప్పులు చేసిండో ఆయన జీవితంలో ఏమేమైతే పొరపాట్లైనావో వాటన్నిటికీ ఆయన ఫర్గ్యూనెస్ అనేది దేవుని దగ్గర అడుగుతున్నా అనమాట ఏ మనిషి దగ్గర పోయినా దొరకదు కానీ దేవుని దగ్గరికి పోతే మాత్రమే మనకి ఫగ్యూనెస్ అనేది ఎందుకంటే ఆయన శాలవేషన్ ఇచ్చే దేవుడు కాబట్టి ఆయన రక్షించే దేవుడు కాబట్టి మన ప్రతి పాపాన్ని ఆయన భుజం మీద వేసుకొని ఆయన శిల్ప మరణం పొందినడంటే ఎంత గొప్ప దేవుడు ఆయన పరిశుద్ధుడు ఆ ఈ లోకం ని మొత్తము ఆయన రాజభాని మీద మోసిన ఆయన దేవుడు కాబట్టి ఆయనే ఎంత ప్రేమిస్తే ఆయన మనల్ని క్షమించినడు ఎన్ని తప్పులు చేయంగా కూడా చూడండి ఇప్పుడు కూడా లోకము అక్రమం చేత నిండిపోతుంది కాబట్టి అలాంటి వారి కోసం మనం ప్రార్థన చేయాలా ఎందుకంటే హృదయాలన్నీ నశించిపోతుంటే దేవుడు ఒప్పుకుంటాడా ఆయన హృదయం ఎంత బాధతో ఉంటుంది దేవునికి కదా అందుకే మనము ఆయన మహిమ కొరకు మనం పుట్టిన వారం కాబట్టి ఆయన నామనికి మహిమ తెచ్చే వారి లాగా మనం మన ప్రతి పాపక్షేమ పని ఆయన సన్నిధిని ఒప్పుకోవాల యాక్చువల్లీ చెప్తున్నాను కదా సామ్స్ ఫిఫ్టీ వన్ టు టెన్ వరకు మనం చదువుకుంటే ప్రతిదీ ఉంటుందన్నమాట ఎందుకంటే ఆయన ఫస్ట్ అస్ట్ మనకు అంటాడు బీ మర్సిబుల్ టు మీ ఓ గాడ్ బికాజ్ ఆఫ్ యువర్ కాన్స్టెంట్ లవ్ చూడండి ఆయన ఇచ్చిన ప్రేమ అనేది దేవాన్ని కృప చెప్పున నన్ను కరుణింపు నా వాసల్యమును బహువాల్యముతో చెప్పున నా అతిక్రమములను తుడిచివేయము చూడండి ఆయన ఎంత ఆయన సన్నిధిలో దేవుని సన్నిధిలో వేడుకుంటున్నాడు దావిలో అదే రీతిగా ఇప్పుడు ఈ టైంలో కూడా అంతే మనం ఆయన సన్నిధిలో ప్రతిరోజు మన పాపక్షేమ పను ఒప్పుకోవాల ఎందుకంటే బికాజ్ ఆఫ్ కాన్స్టెంట్ లవ్ అంటారనమాట దేవునిది ప్రేమ ఇలాంటిది అంటే శ్వాశ్వతమైనది ఆ ప్రేమ తుడిచిపోదు అంత గొప్ప ప్రేమ కాబట్టి ఆయన మాత్రమే క్షమించే దేవుడు మనమే ఉన్న లోకంలో మన సొంత రిలేషన్స్ లోనే ఎవరన్నా తప్పు చేస్తే మనం ఊకుంటామా తిరగతా పోతుంటాం కదా అంటే తగ్గింపు జీతమే లేదు మనం తిట్టేస్తా ఉంటాము కానీ దేవుడు చూడండి ఆయన అంత దేవుడు ఆయన మన కంటికి కనిపించకపోయినా వాక్యల ద్వారానే కానీ ప్రతి బ్రదర్స్ తో కానీ సిస్టర్ ద్వారానే కానీ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు కదా ఎందుకంటే మన హృదయం ఘోరమైనది కాబట్టి అది పదే పదే విధాలుగా రన్ అవుతుంటది కాబట్టి మనం ఆయన సన్నిధిలో కూర్చొని గోజాడాల ప్రభా ఈ రోజు తప్పు చేసినా క్షమించు ప్రభా ఈ విధంగా మనం అడిగితే దేవుడ డెఫినెట్ గా మనం క్షమించామంట ఎందుకంటే ఆయన కాన్స్టెంట్ లా ఉంది బికాజ్ ఆఫ్ యువర్ గ్రేట్ మర్సీ వై అవై మై సెన్స్ చూడండి ఆయన ఇచ్చిన కృప చెప్పున కరుణ ఆయన ఇచ్చిన కరుణ అంత గొప్పది దాని వల్ల మన ప్రతి పాపాన్ని కడిగి దేవుడు Wash away all my evils and make me clean from my sins. Churani, second verse number one. I will die in my life. I will die in my life. I will die in my life. I will die in my life. Every evil thing will die in my life. Every evil thing will die in my life. ఆ మనం ప్రతి సైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లీనప్ చేసుకుంటున్న ఎట్లా క్లీనప్ చేసుకోవాలంటే దేవుని యొక్క వాక్యం చేతనే మనము క్లీనప్ చేసుకోగలుగుతాం కదా దేవుని యొక్క వాక్యం మనకి హెచ్చరిస్తుంటది వాళ్ళ పట్ల ఎట్లా జీవించాలో మన ఆత్మ మనకి హెచ్చరిస్తూ ఎందుకంటే దేవుడు మనలో ఉండి గైడెన్స్ ఇచ్చి నడిపించే దేవుడు కాబట్టి కదా ఆయన మనం తప్పు చేస్తే ఆయన సహించడు కాబట్టి ఆయన వాక్యం మనము మన శుద్ధి చేసుకోవాలన్నమాట wash away all my evils and make me clean from my sins idan enta clear ga undi wash away all my evil things dustin ki manu chotisina dustin mana daggara kosadu kabati manam dustin ki chotu ivakunda jagratha padali ante devuni oka vakyalu manahrudya palakala meeda rayabadi unte pratidi manamu aina aagnya anusarinchi ninchagaligidamu oke vela vakyalu manaki gnyapakam lekapothe mana hrudayam pade vidralaga run out a untu anamata అందుకే మన హృదయం ఘోరమైనది కాబట్టి ఆ హృదయం ఎక్కడ మోసపోదు ఎక్కడ పడిపోదు అని అంటే కేవలం దేవుని యొక్క వాక్యం చెతనే మనము నింపబడనా కదా మళ్ళీ ఇక్కడ దేవుడు తేడవచ్చినందుడి ఐ రికనైజ్ మై ఫాల్ట్స్ ఐ ఆమ్ ఆల్వేజ్ కన్సస్ ఆఫ్ మై సిన్స్ ఐ రికనైజ్ మై ఫాల్ట్స్ దేవా తప్పుల మీద తప్పులు తప్పుల మీద తప్పులు నేను చేస్తున్నందుకు నన్ను క్షమించు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను దేవుణ్ణి అయినా దేవుడు క్షమిస్తానంటున్నాడు కదా ఆయనంత గొప్ప దేవుడు ఎంతమంది పాపము చేసినా అనే పాపుల కోసమే వచ్చిన ప్రతి పాపాన్ని క్షమించిన దేవుడు కాబట్టి చూడండి మనం రిగనైజ్ చేసుకుంటే మన ప్రతి పాపని ఆయన మర్చిపోయాక మళ్ళా తిరిగి మనం జ్ఞాపకము చేసుకోదు ఈ పాపాని కూడా ఒక్కసారి ఆయన కడిగి వేసినాక మళ్ళీ ఆ పాపని రిపీట్ చేయకుండా కాన్స్టెంట్ గా మనం తెలుసుకోవాలన్నమాట ఎన్నిసార్లు దేవుడు క్షమించినాక ఇంకోసారి దేవుడు దెబ్బ అని ఒక్కటి మనం తెలుసుకోవాలి కదా ఆయన ప్రేమ ఆయన ఉగ్రత ఆయన మనల్ని దెబ్బ ఉంటాడు ఎందుకంటే ప్రేమించిన తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించినప్పుడు పిల్లలు తప్పు పని చేసినప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని ఏ విధంగా అయితే గద్దిస్తారో అదే రీతిగా దేవుడు మనల్ని కూడా గద్దిస్తూ ఉంటారనమాట చూడండి ఇంకా ఫోర్త్ వచ్చినంలో కూడా ఆయన చెప్తున్నా ఐ హ్యావ్ సిన్ అగేన్స్ట్ యున్లీ అగేన్స్ట్ అండ్ లా వాట్ యు కన్సర్డ్ ఈవిల్స్ ఆర్ రైట్ ఇన్ జడ్జ్ మీ యు యూఆర్ జస్టిఫై కన్సర్డ్ మీ చూడండి మళ్ళీ చెప్తున్నాను ఐ హ్యావ్ సిన్స్ అగెయిన్స్ యూ అగైన్ అంటే ఓన్లీ అగెయిన్స్ట్ Then what your cancer evils? That I guess I'll give all thefen необходимо. I can't get wounded anymore. Listen like I'm a sinner. I can't get into the temple now. My sin gives you little, little heavenly because О lake of death didn't eat worse than I was or oes. Come back and continue. Hallelujah! God thinks that falsehood is death or choose from? Have you none of these rights? మనం ఇతరులకు జడ్జి చేసే ముందు మనం చూసుకోవాలి కదా చాలా మంది చేస్తా ఉంటుంటారు కానీ అసలు వాళ్ళే కానీ మనమే కానీ ఫస్ట్ మన ఎవ్రీథింగ్స్ పర్ఫెక్ట్ గా ఉంటేనే మనమితని జడ్జ్ చేయడానికి అధికారం దేవుడు మనకి ఇస్తాడు కానీ మనమే పర్ఫెక్ట్ గా లేని వారము మనం ఎట్లా చేస్తాము ఇతరులకు చేయలేం అందుకే ఆర్ యూ రైట్ ఇన్ జడ్జింగ్ మీ దేవుడు మనం కరెక్ట్ చేయాల్సింది ఆయన రాజ్యం ఆయనే మనకి దేవాది దేవుడు ఆయన్ని మనకు జడ్జింగ్ చేయాల అంతేకాని ఇంకా ఎవరు మనకు జడ్జింగ్ చేయాల్సిన అవసరం లేదు మనం ఒకరికి జడ్జింగ్ చేయాల్సిన అవసరం లేదు కేవలం దేవుడు మాత్రమే ప్రతి వారికి జడ్జింగ్ చేశాడు యు ఆర్ జస్టిఫై ఇన్ కన్సర్డ్ చుడని ఆయన జస్టిఫై చేసినప్పుడే ఎవ్రీథింగ్ ఆయనని జస్టిఫై చేశాడు ఇంకా ఎవరైనా చేస్తారా మనుషులు చేస్తూ ఉంటారు వాళ్ళని వీళ్ళని కానీ ఒకళ్ళని చేసే ముందు మనం ఎక్కువ చూసుకోవాలా ఏదో చెప్పేస్తున్నాం కదా అంటే కాదు కదా మన క్రియేషన్స్ అంటే మనకున్న బిహేవియర్స్ ఎవ్రీథింగ్ చేంజింగ్ చేసుకోవాలి పిల్లలు అన్ని ముందు సో మనం ఫస్ట్ గా కరెక్ట్ గా జీవించగలిగితే అనేకులకు దేవుడే అధికారం విధంగా జడ్జింగ్ చేయడానికి జస్టిఫై చేయడానికి ప్రతిదీ అబ్జర్వింగ్ చేయడానికి ఆయనని మనకి ఇస్తూ ఉంటారనమాట మళ్ళీ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే టెన్త్ వచ్చిన మనకు చెప్తున్నాం దేవుడు అంటే మనకు శుద్ధి హృదయం ఉండాలంటే ఇవన్నీ మన నుంచి వెళ్ళిపోవాలా ఫస్ట్ అంటే సామ్స్ ఫిఫ్టీ వన్ వన్ టు టెన్ వరకు చదివితే క్లియర్ గా అర్థమైపోతుంది దేవ నా ఎందు శుద్ధి హృదయము కలగజేయము నా అంతరంగంలో స్థిరమైన మనసు పుట్టించుము చూడండి అంతరంగముగా మన అంతరంగముగా ఎవ్రీడే నూతనగా పొందుతూనే ఉండాలన్నమాట ఎందుకంటే మనకి ఇందులో ఉంటుంది సెకండ్ క్వరింతియన్స్ ఫిఫ్టీ ఫిఫ్త్ చాప్టర్ సెవెంటీన్త్ వచ్చినప్పుడు మనకు ఉంటుంది ఏమని 2 um, Corinthians, 5th chapter, 17th verse 19. Therefore, if any man be in Christ, he is a new creation. All things are passed away. Behold, all things are become new. Children, we have to tell you what we have to tell you. What we have to tell you is what we have to tell you is what we have to tell you is what we have to tell you. చిన్న నాటివన్నీ జ్ఞాపకం చేసుకుంటాం కదా స్కూల్ డేస్ ఎస్వి కానీ కాలేజ్ డేస్ ఎస్వి కానీ ప్రతిదీ జ్ఞాపకం చేసుకుంటామో ఆ అంటే పాస్ట్ టెన్సెస్ పాస్ టెన్సే ఆ పాస్ట్ టెన్స్ ఇంకా వెళ్ళిపోయా ఇంకా ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోవద్దు ఆ పాస్ టెన్స్ ని మనకు దేవుడు ఒక టెస్ట్ అనేది ఇచ్చిండు కదా ఎప్పటి నుంచో దేవుడు అని కాపాడుకుంటూ వస్తున్నాం కాబట్టి ఆ టెస్ట్ మనీకి కానీ మనము పాతది మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకోవద్దు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ మనల్ని తిట్టినప్పుడు ఆ వర్డ్స్ ని మనం జ్ఞాపకం చేసుకుంటే మన హృదయం నొచ్చుకుంటుంది అది మనం వాటిని త్రోయిట్ చేసేసుకొని మళ్ళీ లైఫ్ ముందుకు సాగుతుంటే మళ్ళా తిరిగి జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళ మీద నీకేమొస్తుంది ద్వేషం అనేది పెరుగుతుంటది కాబట్టి ఒక మనల్ని తిట్టినప్పుడు మనం అక్కడ ఫర్గీవ్నెస్ చేసినప్పుడు ఇంకా ఆ మాటల్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవద్దు ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటే మనకి ఏమైపోతుందంటే మన హృదయంలో పాపం అనేది కూర్చొని అప్పుడు వాళ్ళ మీద మనకి ఎట్లా అంటే కోపం పెరుగుతుంటుంది అవి జ్ఞాపకం వచ్చి వచ్చి వాళ్ళ ముఖాల్లో చూడగానే అసహించుకోవాల్సి వస్తుంది ఆ విధంగా అందుకే దేవుడు ఏమంటుందంటే దే ఇఫ్ ఎనీ మ్యాన్ బీ ఇన్ ఎ క్రాస్ట్ హీ హీజ్ ఎ న్యూ క్రియేషన్ కదా దేవుడు మనకి ఎవ్రీడే న్యూ క్రియేషన్ అనేది తీస్తుంటే మన అంతరంగము ఎప్పుడు స్థిరమైన మనసు కలగాలి అనంటే దేవుడు ప్రతిదీ ఎవ్రీడే ఆయన పరిశుధాత్మ నూతనమైన పరిశుధాత్మ మనం పొందుకున్నప్పుడు ఆయన న్యూ క్రియేషన్ మనం చేసినప్పుడు హోల్డ్ థింగ్స్ అన్ని మనం మర్చిపోయి మళ్ళీ ఆల్వేస్ బీ హోల్డ్ ఆల్ ద థింగ్స్ చూడండి పాస్ట్ అండ్ సర్ ఏవైతే మనకు కుళ్ళు కావడం ద్వేషం మీష పగ ఏవైతే ఉన్నాయో ఇలాంటివి అవన్నీ మనం మర్చిపోయి వాటిని అన్నింటినీ దూరం చేసేసుకొని ఇంకా న్యూ లైఫ్ లోకి నేను వచ్చేసినా కదా ఏచంలో నేను బ్యాప్టిజం తీసుకున్నా ఇంకా రక్షణ పొందినా ఇంకా ఆయన వైపే చూసి ఆయన వైపునే పరిగెత్తుతా అని అనుకున్న ఇంకా టర్న్ బ్యాకే కారు ముందుకు వెళ్ళిపోతారు ఎందుకంటే న్యూ లైఫ్కి వెళ్ళిపోతారు ఒక లైఫ్ అయిపోయింది నెక్స్ట్ స్టెప్ ఫస్ట్ స్టెప్ 1, అయిపోయింది స్టెప్ టూ కి వెళ్ళిపోతారు అట్లా అంటే ఆల్ థింగ్స్ బికమ్ న్యూ వాళ్ళకన్నీ ఎవ్రీథింగ్ ఇంకా న్యూ గానే ఉంటుంది ఎందుకంటే నూతనమైన మన అంతరంగము స్థిరమైన మంచు కలగాలి అని ఎవ్రీడే మనం పూర్తనే ఉండాలన్నమాట మనం పుట్టడం కాదు మనలో ఏజ్ ప్రభు పూర్తనే ఉండాలా మనం ఆల్రెడీ ఎప్పుడో పుట్టిన వారం కాబట్టి మనలో ఏజ్ ప్రభు ఎవ్రీడే పూర్తనే ఉండాలా అందుకే ఆయన పరిశుధత్మం పొందుకోవాలా వర్షిప్ చేయాలి ఆయనకి ఎవ్రీడే ఈ లాస్ట్ డేసెస్లలో ఎక్కడ మోసపోద్దు అంటే మనకు రాయల్ స్పిరిట్ ఇన్ మీ అది ఎప్పుడు మనలో ఉంటేనే ఉండాలా కదా క్రియేట్ ఇన్ మీ క్లీన్ హార్ట్ ఓ గా అండ్ రిన్యూ ఏ రైట్ స్పిరిట్ విత్ ఇన్ మీ చూడండి ఎవ్రీడే అండ్ రైట్ స్పిరిట్ మన దగ్గర ఉండాలంటే మనకు ఉండాలా చూడండి మాథ్యూ ఫిఫ్త్ చాప్టర్ ఎయిత్ వచ్చినంలా మాథ్యూ ఫిఫ్త్ చాప్టర్ మనకు ఎయిత్ వచ్చినంలో ఉంటుంది కదా పాప ఫిఫ్త్ చాప్టర్ ఎయిత్ వచ్చినంలా మనకి ఏమైనా శుద్ధి హృదయము గల వారు ధన్యులు వారు దేవుని చూచెద్దరు చూడండి దేవుడు ఒకటే మాట చెప్తుంది శుద్ధి హృదయం కలిగిన వారు ధన్యులు వారు దేవుని చూచెద్దరు కదా ఎప్పుడు మన హృదయం ఎట్లుండాలంటే ఎద్దార్థతగా ఉండాల యార్థతగా ఉంటేనే మనము దేవుని చూ లేకపోతే చూడలేము కాబట్టి ప్రతి పాపని చేపనే ఆయన సన్నిధులు ఒప్పుకోవాలి ప్రతి పాపం చేపనే ఆయన దేవుడు కాబట్టి మళ్ళీ రిపీటింగ్ చేయదు వాటిని జ్ఞాపకం చేసుకోదు ఇంకా ముందుకు వెళ్ళిపోవాలా ఆయన రక్షించే దేవుడు కాపాడే దేవుడు ఆయన కృప వెంబడి కృప మనకు ఉండాలి అని అంటే ఎవ్రీడే కాన్స్టెంట్ లవ్ అనేది మనము ఆయన కాన్స్టెంట్ లవ్ అనేది మనం పొందుకుంటేనే ఉండాలన్నమాట దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఎవ్రీడే మనం నూతనంగా పొందుకుంటేనే ఉండాలి అప్పుడైతేనే మనం ఆయనలో రైట్ స్పిరిట్కి తింది అప్పుడు మనం రైట్ గా ఉండగలుగుతాం అంటే ఎవ్రీథింగ్ ఇస్ రైట్ మనలో ఉండగలుగుతుంది ప్రతిదే రైట్ మనలో ఉండాలి మంచితనం మనలో ఉండాలి అంటే మరి ఎవ్రీడే మనకు శుద్ధిరుద్ధం కలిగి ఉండాలి హృదయం శుద్ధిగల వారు ధన్యులు వారు దేవుడిని చూచేద్దరు అనే దేవుడు వాక్యం చెప్తుంది కాబట్టి మన హృదయం ఎప్పుడు శుద్ధిగానే ఉండాలా ఎవ్రీడే మనం ఎట్లా అంటే ఎద్దరిద్దరు హృదయం కలిగి ఉండాలి ప్రతి హెల్ప్ చేస్తే స్వాదంతో ఇచ్చేయద్దు ఒకవేళ హెల్ప్ చేయాలన్నా మనం మంచి హెల్ప్ చేయాలా ఎవరికి ఏది చేయాలన్నా మంచు పూర్తిగా చేయాలా ఎద్దరిగా ఇంకా మిగిలింది జడ్జింగ్ రైట్ జడ్జింగే కానీ జస్టిఫైర్స్ కానీ ఏవే కానీ దేవుడు చూస్తాడు మనం చేయాల్సింది మనం చేయాలా దేవుడు చేయాల్సింది దేవుడు చూసాడు మరి దేవుడు ఈ విధంగా మాట్లాడిందాం మరి దేవుడు ఈ చిన్న వాక్యం దించను కదా కాండి నేను వాళ్ళ దేవా కృప కృపగ దేవా నీకే స్థౌతం నీకే వనాలు తండీ పరిశుద్ధుల సర్వశక్తి సర్వాధికారి నీకే వందనాలు ప్రభా ఓ గొప్ప దేవా నీకు వందనాలు ప్రభ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ హాలి లియా తండి దేవా ఏజు ప్రభా ఎవ్రీడే ప్రభా యొక్క నూతన పరిశుధాత్మజ్యత మేము పొందుకుంటూనే ఉండాలా ప్రభా నీ యొక్క సత్యాన్ని అనేకులకు మేము ప్రకటింప చేయాలా ప్రభా దేవాయత్స ప్రభా ఇవి లాస్ట్ డేసెస్ కాబట్టి ప్రభ ఎక్కడ చూసినా అక్రమం చేతని ఎండిపోతున్నారు ప్రభా దేవాయ ప్రభా ఎక్కడ చూసినా బాధ వేదన దుఃఖను అనేక రోగముల చేత ఎంతో మంది పీడింపబడుతున్న ప్రభ వారిని అందరి విషయంలో కూడా ప్రభాని సన్నిధులు మూరపెడుతున్న ప్రభ వారి పట్ల కనికరించని ప్రభా దయ చూపించని ప్రభ వారి విషయం ప్రభా మీరు ఫీవిన చేయమని ప్రార్థిస్తాం దేవ వారిని క్షమించమని ప్రార్థిస్తాం తండ్రి ప్రభా వారి పట్ల కనికరించని ప్రభ దేవాయ ప్రభావ వారిని రక్షించని ప్రభ ఏ ఆత్మ రచించిపోకున్న ప్రభా ప్రతి ఆత్మని సన్నిధులు మూరపెట్టి బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థులు కావు తండ్రి ఏసీకే స్తోతం నీకేమో నా తండ్రి దేవాయత్ ప్రభా ఎవ్రీడే ప్రభా మా ప్రతి పాపాన్ని శాపాన్ని రోగంలో ఎవ్రీథింగ్ కూడా ప్రభా తీసివేసి ప్రభా మమ్మని రక్షించి దేవాయత్స ప్రభా మమ్మల్ని నేర్పరచుకుని ఒక స్థాయిలో నిలబెట్టినందుకు నీకు లెక్కలేని బంధనాలు ప్రభా కృతజ్ఞతలు తండ్రి థ్యాంక్ యూ లాడ్ హాలేలియా దేవాయత్ ప్రభా అదే రీతిగా ప్రభా ఎవ్రీడే ప్రభాని యొక్క నూతన వైషుధత్వం మేము పొందుకోవాలి ప్రభా దేవా మాకు స్థిరమైన మంచుని దండి దేవాయత్స ప్రభా కాన్స్టెంట్ అయిన ఫౌండేషన్ మీద మేము ఉండాలా ప్రభావ దేవాయప్రభ క్రీస్త పునాది మీద మేము కట్టబడాలా ప్రభా మాకు జ్ఞాపకం రావద్దు దేవా ఎవ్రీథింగ్ కూడా ప్రభా న్యూ థింగ్స్ జ్ఞాపకం తీసుకోవాలా ఎవ్రీథింగ్ న్యూ ది మేము నేర్చుకొని ముందుకు వెళ్ళిపోవాలి కానీ ప్రభా పాతదేవి కూర్చోడానికి వీలదు ప్రభా ఎవ్రీథింగ్ మేము న్యూ ది ఆ న్యూ థింగ్స్ నేర్చుకోవాలా ముందుకు వెళ్ళిపోవాలి ప్రభా నీ వైపు చూడాల ప్రభా చివరికి నీ వైపు చేరేంత వరకు కూడా ప్రభా మేము యుద్ధంలో పోరాడాల విజయం పొందాలి ప్రభా దేవా మరి నీరెమ్మకు సాయపడమని ప్రార్థనం తండ్రి దుష్టికి మేము అవకాశం ఇవ్వదు ప్రభా దేవాచ ప్రభా దుష్ట ప్రభా నానా విధంగా ప్రభా ఎన్నో విధంగా వాళ్ళు గానం ఇస్తున్న ఆ గాలంలో మేము చిక్కకుండా ప్రభా మమ్మల్ని తప్పించమని ప్రార్థనం తండీ దేవా యచ నీ యొక్క రెక్కల కింద మమ్మల్ని భద్రపరచుకొని దేవా నీ రాకడే ఎంతో త్వరలో ఉంది కాబట్టి ప్రభా దేవాయచ ప్రభావ నీ యొక్క పరిశుద్ధతను మమ్మల్ని ముద్రించమని ప్రార్థం తండ్రి ప్రభా నీ యొక్క పరిశుద్ధతను మేము ముద్రింపబడాల ప్రభ ప్రతిదినం కష్టపడాల ముందుకు వెళ్లాల ప్రభా ప్రీతికరమైన సేవ మేము చేయాలి ప్రభా నువ్వు ఇచ్చిన పిలుపుని ఏర్పాట్లు మేము నిశ్చయం చేసుకుని ప్రభా దేవా మరి మీరెమ్మకు తోడయ్యిందో నడిపించని ప్రభా నీకే స్తోతం నీకే ఉండాలి తండ్రి దేవాయచప్రభా అదే ప్రభా మరి నీ యొక్క పనిలో ప్రభా మేము నిఘ్న అయిపోవాలి తండ్రి దేవ బ్రదర్స్ అందరూ ప్రభా నీ యొక్క స్వాతి ప్రకటన చేయడానికి ప్రభా అనేక ప్రాంతంలో ప్రభా వాళ్ళు వెళ్తున్నారు ప్రభ దేవాయప్రభ వాళ్ళు అక్కడికి వెళ్ళిన ప్రతి ప్రాంతంలో సమాధానం పరచండి ప్రభా అదే రీతిగా ప్రభా అక్కడున్న ప్రతి ఒక్క దురాత్మరాని ప్రభా ఏకృష్ణ నామంలో గద్దట్టివచ్చ ప్రభ అక్కడున్న ప్రతి ప్రాంతంలో ఏసుకృష్ణ నామంలో సమాధానం కలిగింది కామెంట్ దేవాయచ ప్రభ మళ్ళీ ప్రతి బ్రదర్స్ కూడా ప్రభ ఎంతమంది అయితే ప్రభా వెళ్ళినారో వారి కుటుంబాలను కూడా ప్రభా మీరు దీవించండి ఆశ్వంచి తనింపండి వారి చుట్టుప్రభని యొక్క అగ్ని కవచాలు వేసి పెట్టండి ప్రభా దేవాయ ఎంతమంది బ్రదర్స్ అయితే వెళ్ళినారో ప్రభా వాళ్ళ సేవ జీవితంలో ప్రభా అద్భుత అర్చకాలు జరిగించండి అక్కడ ఉన్న మా మనుషులందరూ కూడా ప్రభా మారు మనిషి పొందాల రక్షణకి రావాల్సిందే ప్రభా వాళ్ళంతా కూడా సమాధానం కలిగ కలగాల్సిందే ప్రభా దేవ నీ మహిమ కలగాల్సిందే ప్రభా దేవ నువే గోపకారాన్ని జరిగించని ప్రభా దేవా ప్రభా ప్రతి బిడ్డను దీవించండి ఆశ్రంచితే యొక్క కృపలు భద్రపరచక ప్రభా నీ యొక్క దూతల్ని కాపదలగా దయచేని ప్రభా దేవ ప్రతి బ్రదర్స్ ని సిస్టర్స్ ని దీవించని వాళ్ళ సేవ జీవితం ఫలిబలితాన్ని అదే రీతిగా ప్రభా ప్రతి ఒక్క బిడి ఆత్మని చేతగా పగిస్తు ప్రభని రాకరికి మందుని సిద్ధపరచుకోమని ప్రార్థిస్తుంది దేవ జీవం కలిగిన తండ్రి ప్రభానికే వందనాలు ప్రభ తండ్రినికే స్థుతులు నాయన స్తోత్రములు ప్రభా అవును ప్రభ హృదయ శుద్ధి గల వారి దండిలో వారి దేవుడిని చూచదరన్నో నాయన అవును ప్రభ నాయన మాలో శుద్ధ హృదయం లేకపోతే మాలో దుష్ట హృదయం ఉంటది ప్రభ ఆయన అప్పుడు మాలో విశ్వాస భ్రష్టత్వం వచ్చింది తండ్రి కాబట్టి మనృదయాలను శుద్ధీకరించండి పరిశుద్ధపరచండి కేవలం ప్రభా నాయన నీ వాక్యమే ప్రభా నాయన మాలో తండ్రి మృదయాలను స్థిరపరచగలదు ప్రభా నీలో శుద్ధీకరించగలదు ప్రభా కాబట్టి దావీ ప్రభా పాపం చేసినప్పటికీ కూడా ప్రభా తను ప్రాయ చిత్తపడిన నీ సన్నిధిలో ప్రభాన్ని పాదాలు చెంత ఉండి ఎంతగానో తను వేడుకుంటున్నాడు ప్రభా నాయన తండ్రి పరిశుద్ధపరచమని ప్రభా అవును ప్రభా నాయన నాయన నీ వల్లనే మేము పరిశుద్ధపరచు పడతాం నీ వాక్యం వల్లనే తండ్రి మాలో హృదయాల్లో మార్పు వస్తుంది నాయన కాబట్టి తండ్రి హృదయం అన్నిటికన్నా ఘోరమైనది వ్యాధి కలిగింది దాన్ని గ్రహింపగలిగేవాడు ఎవరన్నావు తండ్రి అవును ప్రభా నాయన హృదయంలో నుంచే చెడు ఆలోచనలు ప్రభా దురాలోచనలు నరహత్యలు ప్రతిదీ ఈ హృదయంలో నుండే వస్తాయి ప్రాభ కాబట్టి తండ్రి మా హృదయాలు నీ దృష్టికి నాయన యోగ్యంగా లేకపోతే ఈ దినం మా హృదయాలను శుద్ధీకరించండి పరిశుద్ధపరచండి నూతన హృదయం మాకు అనుగ్రహించండి ప్రభానయన ఈ దేహము దేవుని ఆలయం అన్నావు కాబట్టి ఈ యొక్క ఆలయాన్ని మేము పవిత్ర ఎలాంటి నాశనకరమైనవి నాయన ఎలాంటివి నీకు హేయమైనవి తండ్రి మాలో ఉంచుకోవద్దు ప్రభానాయన మనుషుల దృష్టికి ప్రభా మేము వేషధారకుల్లాగా ఉండొద్దు వేషధారణ జీవితం వేషధారణ ప్రార్థనలు ప్రభ వేషధారణంగా ప్రభానాయన మీ దృష్టికి మేము కనిపిస్తే అది మీ దృష్టికి ప్రభా అసహ్యమని చెప్పినావు తండ్రి కాబట్టి మాలో ఎలాంటి వేషధారణ ఉండొద్దు ప్రభా నాయన మనుషుల మెప్పు కోసమో మనుషుల ఘనత కోసం కాదు ప్రభ క్రీస్తుకు కలిగిన ఉన్నత పిలుపుకు కలుగు బహుమానం ప్రభ నువ్విల ప్రభ మంచి బలాదాసుడు అని నువ్వివ్వాల మా ప్రయాసమును బట్టి ఈ లోకంలో తండ్రి మాకు ఇచ్చిన బట్టి తండ్రి కాబట్టి నీ వైపు చూస్తూ ప్రభ మేము ముందుకు సాగిపోవాల ప్రభ ఈ లోకంలో తండ్రి అనేకులు నిందిస్తుంటారు ప్రభా కానీ నాయన మీరే చెప్పినారు నాయన మీరు సంతోషించి ఆనందించుడి అన్నావు తండ్రి కాబట్టి ప్రభా నాయన తండ్రి మేము ఎవరి మెప్పు కోసమో ఎవరి కోసమో కాదు ప్రభా క్రీస్తు కలిగిన మనస్సు మాకు అనుగ్రహించండి మా మనసును నూతన పరిచి క్రీస్తు శరీరం ముందు శ్రమ పడిన అట్టి మనసును ఆయుధంగా ధరించుకోమన్నావు ప్రాభ నీ మనస్సు మాకు ఆయుధంగా లేకపోతే ప్రభా నీలాంటి గుణగణాలు ప్రాభ నీలాంటి ప్రేమ నాయన మేము ఎవరికి చూపించలేం ప్రభా నాయన ఈరోజు మనుషులు నాయన ఉన్నారు కానీ ప్రభ ఒక్కరిలో కూడా తండ్రి నీకు వాక్యం ప్రకారంగా వాళ్ళ క్రియలు ప్రభ వాళ్ళ ప్రవర్తన కావచ్చు నాయన ఏది మీకు అంగీకారంగా లేదు ప్రభ అలాంటి విధానంలో నేను కూడా ఉంటే నన్ను కూడా క్షమించమని ప్రార్థిస్తున్నాను ప్రభ ఎందుకంటే ప్రభ నాయన తండ్రి నువ్వు చెప్పినావు ప్రభ వాణి వాణి క్రియల పల్లము ప్రతి ఒక్కరికి జీతం ఇస్తానన్నావు తండ్రి అవును ప్రభ మా క్రియలు బాగుంటే నీ దృష్టికి నాయన మీ యొక్క పరలోక రాజ్యంలో తండ్రి మేము ఉండగలం ప్రాభ అదే మా క్రియలు నీ దృష్టికి చెడువైతే మేము నరకంలో ఉండగలం ప్రాభ కాబట్టి తండ్రి ఈరోజు అనేకులు భక్తి చూపిస్తున్నారే కానీ ఎవరు కూడా ప్రాభ వాళ్ళ హృదయాల్లో ప్రాభ నీకు చోటు ఇవ్వలేకపోతున్నారు ప్రాభ తండ్రి కాబట్టి మా హృదయాలు ఆ రీతిగా ఉంటే కఠినమైపోయి ఉంటే ప్రాభ స్వార్థముతో ఉంటే ప్రాభ నాయన తండ్రి వేషధారణగా మా హృదయాలు ఉంటే అలాంటి హృదయం మాలో ఉంటే తండ్రి మీ దృష్టికి అది మాలో తేటగా కనబడుతుంటే ఆ హృదయాన్ని తొలగించి క్రీస్తు కలిగిన హృదయం మాకు అనుగ్రహించండి ప్రవా అప్పుడే మేము పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకముతో పూర్ణ బలముతో తండ్రి నిన్ను ఆరాధించగలము సేవించగలము నాయన నీలాగా ప్రభా హృదయము కలిగి మేము జీవించగలం ప్రవా నాయన కాబట్టి ప్రవా నాయన నిన్ను స్పుతించాలంటే మాలో యథాథత ఉండాలా విరిగి నలిగిన హృదయం ఉండాలా అన్నిటికన్నా ప్రభా మాలో తగ్గింపు జీవితం ఉండాలా ప్రభా ఈరోజు ఆ రీతిగా ప్రభానైనా మాలో ఏం లేకపోయినా ప్రభ మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి మాకిచ్చిన ప్రయాణము పిలుపు తండ్రి మీరిచ్చిన యొక్క తలాంతులను బట్టి ప్రభ మీ కొరకు మేము జీవించాలా ప్రభా తండ్రి ఆ రీతిగా ప్రభానైనా ప్రతి తండ్రి క్రీస్తుని గురించి మేము స్వార్థ ప్రకటించాలా ప్రభానైనా అనేకులను ప్రభ వాళ్ళ పాపాల నుండి తండ్రి వాళ్ళ పాపాల నుంచి తప్పించి నీ వైపు నీ సన్నిధిలో ప్రతి ఒక్కరిని నిలబెట్టాలా ప్రతి మోకాలు ప్రభ నీ ఎదుట వంగాల ప్రభ ప్రతి నాలుక ప్రభ మీరు రక్షకుడని ప్రభు అని మీ ద్వారానే నిత్య జీవం అని తండ్రి మీ ద్వారానే పాప క్షమాపణ ప్రతి నోటితో ఒప్పుకోవాల ప్రభ అన్యజనులు ప్రతి ఒక్కరు ప్రభ నాయన నీ సన్నిధిలోకి రావాలా నీ వెలుగులోకి రావాలా ప్రభ అలాగా ఈ లోకంలో తండ్రి వెలుగులాగా మమ్మల్ని పెట్టిన నువ్వు అలా వెలుగు సంబంధంలాగా మేము ప్రతి ఒక్కరితో మంచితనముతో సాత్వికముతో ఆయన నీ నీతి ప్రకారంగా మేము జీవించాల ప్రభాయన తండ్రి మాలో ఎలాంటి కపటము ఆయన ఉండదు ప్రభ అలాంటి స్వార్థము కూడా మాలో ఉండదు ప్రభ ఇవి ఏవి కూడా తండ్రి మేము ఎంత ప్రార్థన చేసినా ఎంత వాక్యాలు ప్రకటించినా ఎంతగా నీ సన్నిధిలో గోజాడినా కానీ ఇవి ఏవి మాలో నీ దృష్టికి కనపడకపోతే మేమంతా వేషదారుల జీవితమే ప్రభ ఎందుకంటే ఒక దినం ఒక గడి వచ్చింది మీరెవరో నాకు తెలియదు అక్రమం చేసిన వారులారా అని అంటావు ప్రభ కాబట్టి అలాంటి వాళ్ళ యొక్క గుంపులో మేము ఉండకుండా ప్రాభ నీ యొక్క తండ్రి వెలుగులో మేము ఉండాలా ప్రాభాతం రీ మాలో ఎలాంటి పులిసిన జీవితము చేదైన జీవితం అయినా మాలో ఉండొద్దు ప్రాభాన్నైనా నీ వాక్యమే ప్రాభాన్ని అయినా మాకు జ్ఞానాన్ని ఇస్తుంది నీ వాక్యమే మాకు వివేకాన్ని ఇస్తుంది నీ వాక్యమే మాకు బుద్ధినిస్తుంది నీ వాక్యమే మమ్మల్ని సరైన మార్గంలో త్రోవలో నీ ఉద్దేశ ప్రకారంగా నీ చిత్త ప్రకారంగా ప్రతి విషయంలో నీకు అంగీకారంగా తండ్రి నీ అడుగుజాడల్లో నీకు మాదిరిగా నీ వాక్యమే తండ్రి మమ్మల్ని నడిపిస్తుంది ప్రాభ కాబట్టి మా మొదటి ప్రేమ నీ వాక్యమే తర్వాత ఈ లోకంలో ఎవరైనా కానీ ప్రాభ ఎందుకంటే వాక్యమే నీవు కాబట్టి ప్రాభ ఎలాంటి మనుషులను ప్రాభ మేము ఆరాధించొద్దు ఎలాంటి మనుషుల కొరకు ప్రభా నాయన వాళ్ళ దృష్టికి మేమేదో గొప్పగా మేము చూపించుకోవద్దు అలాంటి క్రియలు అలాంటి ఆలోచనలు తలంపులు మాకుంటే అవి దూరపరచండి ప్రభ నాయన మేము నిన్ను ఆరాధించాలా నిన్ను స్థితించాలా మా హృదయంలో నిన్ను విగ్రహం చేసుకోవాలా ప్రభ నీవు చెప్పినట్టు నీకు మాదిరిగా నీ అడుగుజాడలో సమస్తము ప్రభ నీ పట్ల విధేయత ప్రతి విషయం నందు నీకు కృతజ్ఞత చెల్లించి నాయన ఆ దినం మీరు కుమారుడిగా ఉండి తండ్రితో ఎట్లా అన్యన్య సావాసం కలిగి మీరు జీవించినారో ఈ రోజు మా ఆత్మీయ తండ్రి పరలోకమందే మీరే ప్రభ మీరే మా ఆత్మలకు తండ్రి మమ్మల్ని ఆత్మలుగా మార్చిన దేవుడు మా నిమిత్తము మేము ఆత్మలుగా తయారవడానికి మా నిమిత్తము శ్రమ మా నిమిత్తము అవమానాలు సిల్వ శ్రమ భరించి మీ విలువైన ప్రాణాన్ని రక్తాన్ని మా కొరకు తయారు చేసి నాయన మా కొరకు క్రైధానముగా చేసుకొని మమ్మల్ని అందరినీ ఆత్మస్వరూపులుగా ఒకప్పుడు పాపపుకు నాయన దాసంగా ఉన్న మమ్మల్ని నీ యొక్క బిడ్డలుగా నాయన దత్తపుత్ర ఆత్మలుగా మమ్మల్ని మార్చుకున్న మీరు మాకు ఆత్మీయ తండ్రి ప్రభ మీ సన్నిధుల మేము ఉండాల ప్రభ అవును అడుగు ప్రతివాడు పొందుకుంటాడు వెతికిన ప్రతివాడికి దొరుకుతుందన్న ప్రభ మేము అడిగితే తండ్రి నాయన అబ్రహాంకు చెప్పకుండా ఏమైనా చేస్తానన్న గొప్ప దేవుడు ప్రభ సమస్తము మీరు మాకు చూపిస్తారు ప్రభ మేము ఏ రీతిగా ముందుకు నడవాలా ఏ రీతిగా ముందుకు మేము పోవాలా సమస్తము తండ్రి మా ముందు నువ్వు నడిచి నైనా మీ చెయ్యి మాకు అందించి ప్రభ మీ కుడి చేతితో మమ్మల్ని పట్టుకొని మీరు నడిపించే దేవుడో తండ్రి నాయన మనుషుల ప్రేమ అయినా నిరర్ధకం అయిపోతుందేమి నీ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది ప్రభ అలా శాశ్వత కాలం ప్రేమించే దేవుడో నువ్వు కాబట్టే నిన్ను మా హృదయంలో పెట్టుకోవాలా నిన్ను మేము ఆరాధించాలి ఆ పూర్ణ హృదయంతో ప్రభావ కాబట్టి తండ్రి ఏదైనా గాని ప్రాభ అది ఎవరైనా గాని ఈ లోకంలో అది ఎంతటి విలువైనదైనా అది ఎంతటి గొప్పదైనా అది ఏదైనా కానీ నువ్వు మా హృదయంలో ఉండకుండా ఇంకా వేరే ఏదైనా ఉన్నా కానీ మేము నాశనకరమైన ఏ వస్తువు తండ్రి మా పరిశుద్ధమైన దేహం ఈ ఆలయం నీదే ప్రభా ఈ ఆలయంలో పెట్టుకుంటే మేము అపవిత్రులము వ్యభిచారములము తండ్రి మీ దృష్టికి ప్రభా మేము నిందా రైతులుగా ఉండం ప్రభావ ఆయన కలంకం మళ్ళా ఉంటది ప్రాభ కాబట్టి మా హృదయాలు నీకు ఇవ్వాలా నాయనా నాయన మా హృదయంలోకి మీరు రమ్మని మేము ఆహ్వానిస్తున్నాం స్వీకరిస్తున్నాం ప్రభా ఆయన పరిశుద్ధాత్ముడు తనంతట తానేమి బోధించగా సంభవింపబో సంగతులన్నీ మాకు తెలియజేస్తా తండ్రి ఆ ఆదరణకర్త మేము ఎల్లప్పుడూ ప్రభ నీ సన్నిధిలో మేము అడగాల వెతకాలా ప్రభ ఎహోవాతికిన యహోవా దొరుకు కాలం అందు ఆయనను వెతుకుమన్నావు ప్రభ అవును ప్రభ మీ కృప మాకు నిత్యం ఉంటది ప్రభా కాబట్టి నీ సన్నిధిలో ప్రభానైనా మేము ఎంతగానో తగ్గించుకొని దివారాత్రములో ప్రభానైనా నీ వాక్యాన్ని మేము ధ్యానించాలా ప్రాభ ఇది పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి ఇవన్నీ భద్రపరచబడినారు ప్రాభ కాబట్టి మీరు పరిశుద్ధాత్ముడుగా మాలో ఉన్నప్పుడు మీ ఆత్మీయ కళ్ళు మాకు ఉన్నప్పుడు ఇవన్నీ మేము చూడగలం ప్రాభ గ్రహించగలము తండ్రి ఈ లోకానికి తండ్రి వివరించి మేము ప్రకటించగలం ప్రాభ అందుకే ప్రభా ఆత్మానుసారంగా నడుచుకోమన్నావు ఆత్మ విషయంలో ఆసక్తి కలిగి ఆత్మ తీవ్రత కలిగి ప్రభ ఆత్మయందు ఎందు మీరు ఆసక్తి కలిగి ఉండమన్నావు ప్రభ ఆ దినం అపస్తులు ఆ రీతిగానే ప్రభా తండ్రి నీ సన్నిధిలో ప్రభ వాళ్ళు మొరపెట్టినారు ప్రభ వాళ్ళు అగ్నిలోను పరిశుద్ధాత్మలోను బాప్తిజం పొందుకొని ప్రభ పేతులు కానీ పౌలు కానీ అపస్తులు ప్రతి ఒక్కరు ప్రభ నీ ఆత్మచేత వాళ్ళు నడిపింపబడినారు ప్రభ ఈరోజు మేము కూడా ఆ రీతిగా నీ ఆత్మచేత మేము నడిపింపబడాల ఎక్కడ మా స్వనీతి స్వబుద్ధులు మా స్వంత ఆలోచనలు సొంత తలంపులు ఇవి ఏవి ప్రభాయన నీకు విధేయత మేము చూపించినట్టు కాదు ప్రభా నైనా కాబట్టి ఇదంతా అవిదేయతనే వస్తది ప్రభ కాబట్టి మీకు విధేయత కలిగి మేము జీవించేలాగా ప్రభ ఎక్కడ కూడా ప్రభానైనా ఏ విషయంలో కూడా ప్రభ నీ పట్ల మేము కాంప్రమైజ్ అవ్వకుండా ప్రభానైనా నీ కొరకు జీవించాలా ప్రభానైనా ఈ లోకంలో ఎన్ని కలిగినను అయినను ధైర్యము తెచ్చుకోమన్నావు ప్రభ ఎందుకంటే మీరు మమ్మల్ని ఎన్నడు విడవను ఎడబైనన్న దేవుడవు కాబట్టి మమ్మల్ని విడిచిపెట్టే దేవుడవు కాదు ప్రభ కాబట్టి అలాంటి ప్రేమ కలిగిన దేవుడవు అలాంటి ప్రేమ స్వరూపి నువ్వు ప్రభ నీ వాక్యమే మాలో అలాంటి ప్రేమ నిజముగా పరిపూర్ణం చేస్తుంది ప్రభ కాబట్టి నీ వాక్యం ప్రకారంగా మేము జీవించేలాగా ప్రతి స్థలంలో ప్రభ మేము ఎక్కడున్నా కానీ ఏ ప్రదేశంలో ఉన్నా కానీ ప్రభ మీ కనుదృష్టి మా పట్ల ఉంది అనే వివేచనతో గ్రహింపుతో సమస్తము తండ్రి ఈ లోకంలో మేము జీవించినంత కాలము ప్రభ నీకు అంగీకారంగా ప్రభ మేము జీవించే కృప భాగ్యము ధన్యత అనుగ్రహించమని తండ్రి ఎలాంటిది అయినా కానీ ప్రభ ఈ రోజునైనా మాలో ఎలాంటిది నీ దృష్టికి ప్రభా నైనా నీకు అసహ్యం కలిగించేది ఏ జీవన విధానమైనా ఏ ప్రవర్తన ఏ ఆలోచన అది ఏదైనా కానీ ప్రభ మాలో కలిగి ఉంటే ఈ దినం తండ్రి వాటి నుంచి మమ్మల్ని విడిపించి మీరునైనా నీ వెలుగు లెమ్ము తేజరీలము ఎహోబా వెలుగు నీ మీద వచ్చి ఉన్నది ఆయన మహిమ నీ మీద కావును నీ మహిమ మా ఎదుట వచ్చినప్పుడే ఎప్పుడైతే మేము విధేయత కలిగి మీ పట్ల మేము జీవిస్తామో అప్పుడే నీ మహిమ మా మీదకి రాగలదు అప్పుడే ఈ లోకంలో కూడా ప్రభ నీ మహిమను మేము తీసుకురాగలం ప్రభ అలాంటి విధేయత కలిగే జీవితం మాకు అనుగ్రహించమని ఎలాంటి శుద్ధ హృదయం మాలో లేకుండా శుద్ధ మనసు లేకుండా మా ఆలోచనలు ఎప్పుడు తండ్రి నీ దృష్టికి అంగీకారంగా లేకుండా ఉంటే ప్రభ మేము అపత్రలము ప్రభ అప్పుడు మేము వ్యభిచారము ప్రభ ఎవడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు ప్రభ అలాంటి జీవన విధానం అలా ఉంటే తీసివేయమని నీతియుదార్థయు పవిత్రమైన భక్తి కలిగి మేము నడుచుకోనిలాగునా నీ నవీన స్వభావమును ధరించుకొని ప్రభ నీకు అంగీకారంగా జీవించలాగునా ప్రభా నాయన మమ్మల్ని నీ ఆత్మ అభిషేకించమని నాయన నీ ఆత్మ ద్వారానే మమ్మల్ని నడిపించమని సమస్తము ప్రభా నాయన తండ్రి ఈ లోకంలో ప్రభ నీ పేరట మేము చేర్చులాగునా ప్రభా నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు మేము తీసుకొచ్చేలాగునా అలాగా ఈ లోకంలో నీ కొరకు తండ్రి మేము జీవించేలాగునా అలాంటి గొప్ప సాక్ష్యం తండ్రి మీరు మాకు అనుగ్రహించండి ప్రభా నైనా మీ సువార్తని ప్రకటించుటకు మీరే ప్రభాన ఆయన మీ త్రోవ మార్గము సరళం చేయమని ఆ మీ త్రోవ మార్గంలో తండ్రి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఆయన ఈ ప్రార్థనలో ప్రభాయినా తండ్రి ఏదైనా వేషధారణ ప్రార్థన నేను దృష్టికి చేస్తుంటే నన్ను క్షమించు ప్రభా మనుషుల పలికినట్లు వ్యర్థమైన మాటలు పలకొద్దు వేషధారుల్లాగా మీరు ప్రార్థించొద్దన్నావు ప్రభానయన కాబట్టి వ్యర్థమైన మాటలు తండ్రి వేషధారణతో కూడిన మాటలు తండ్రి నేనేమైనా నా నోటితో ఉచ్చరిస్తే నన్ను క్షమించమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన ఆలకించి ప్రభానాయన నువ్వే నాకు తండ్రి తగిన కాలం తగిన సమయం ఈ ప్రార్థనకు జవాబు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె పరిశుదురా ప్రేమ తండ్రి దేవా నీ కొందనాలు సుతుల స్తోత్రం ప్ర ఇంతమంది సమయం మాకు అనుగ్రహించిన కొందనాలు రజ ఎస్ఐయా ఎస్ఐ పొద్దు నుంచి పురోళ కాపాడినందుకు నీకు కొందనాలు కృతజ్ఞతల స్థితులు సోతున్నాం తండ్రి ప్రభా ఎస్య దినములు చెడ్డగా ఉన్నాయి తండ్రి ప్రభ మమ్మల్ని నానేశ్వర ప్రభ జాగ్రత్తగా నడుచుకోమని చెప్తున్నావు తండ్రి నాయన ఎస్ఐ ప్రభ అవును తండ్రి నానేశ్వ ప్రభా ఎక్కడ పర్త అక్కడ మూడు సార్లు జరుగుతున్నాయి తండ్రి నాయనేశ్వర ప్రభ దానిని మేము గుర్తించి ఎరిగించి నీ యొక్క జ్ఞానం మాకు దయచమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభ ఎస మనుషులను ఇలా గుర్తుపట్టాలో నేను ఎవ వివేచ జ్ఞానం దయచమని కోరుకుంటున్నాం తండ్రి నాయన ఎసే ప్రభ అవును తండ్రి ప్రభా మరి మరి ఉదయం శుద్ధిగా లేకపోతే మేమేం చేయలేక మేమేం చేయలేం తండ్రి నాయనేశ్వర ప్రభా కుళ్ళు కప్పడంతో నేనేసే ప్రభ మర చెత్త అంతా క్లీన్ చేయనిక ప్రభా ఒకరు కావాలి తండ్రి ప్రభ అదే మీరు తండ్రి నాయనేశ్వర ప్రభ మా కొరకు మీరు కరవలసలు మరణించే ప్రభావ మరి మరక్తాన్ని మొత్తం మొత్తం ప్యూరిఫై చేసినందుకు చెడు రక్తం తీసేసి మంచి రక్తాన్ని నింపినందుకుని కొందనాలి తండ్రి నానైసే ప్రభ మరి శుద్ధ యుద్ధం కలిగి మేము ఉండాలి తండ్రి మంచి ఆలోచనలు మంచి హృదయము ప్రభ అన్నిటికీ హృదయమే కారణం ఆశ నాయనసే దురాశ నాయన మరి నేనేసే అలాంటి ఉండకుండా మాకు సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అతి ఆశ ఉండకుండా సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఈ ఆశ వల్లేనే తండ్రి ప్రభా వీక్నెస్ వల్లనే మోసపోతున్నాం తండ్రి నేనేస్తే ప్రభా ఆ వీక్నెస్ మాలో ఉంటే ప్రభ తీసివేసామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మా ఆత్మను మీకు పర్మిట్ చేస్తున్నాం తండ్రి ప్రభే మా ఆత్మను కాపాడమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మా శరీరం మీకు పర్మిట్ చేస్తున్నాం తండ్రి ప్రభ ఎసే ప్రభా మా శరీరం మీ కంట్రోల్లో ఉండాలి తండ్రి నేనేస్తే ప్రభ మరి ఏది ఎవరు ఆధీనంలో ఉండకుండా సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభ చెప్పబడిన ముఖ్యం బట్టి నీకు వందనాలుసు తెలుస్తాం తండ్రి ప్రభా రాబోయే దున్న మోసాలు మోసాలు మోసాలు జరగబోతున్నాయి తండ్రి నేనేసే ప్రభా ఎస్సీ మరి అటు నుంచి ఎలా తప్పించుకోవాలో మేము మాకు సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభ ఎస్ఐ నీ సువార్థ ప్రకటింప చేయాల తండండి సమయం కొద్దిగా ఉన్న తండ్రి ప్రభా మమ్మల్ని చేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా మా బ్రదర్స్ నాయనసే ప్రభా ఇటీవల నేను ప్రభా మరి అక్కడికి వెళ్ళినట్టు తండ్రి వాళ్ళని కాపాడండి ప్రభా సీమంగా ఇంటికి సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి ఆన్లైన్ ఇంకా బ్రదర్స్ ఇంకా రావాలా తండ్రి వరకు శ్రద్ధను కలిగించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభ ఎసఐ ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఇచ్చినట్టు సాయం దాంట్లోకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్ఐ మరి ఎన్ని నీ నామంలో ప్రభ అందరూ చేయగలరు తండ్రి ప్రభ నేను గుర్తించి అందరూ చేయగలరు ప్రభా ఎస్ఐ మరి సరిగా చేయకపోతే మీరు మమ్మల్ని గుర్తించలేరు తండ్రి నైన్ ఎస్సే ప్రభ అందుకే ప్రభు మేము ఎలా గుర్తించబడాలో మాకు సాయం మాకు నేర్పించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్ఐయా మరి మేము నేర్చుకొని ఇతరులకు అనేకులకు నయన నీ పేరు తెలియని ప్రజలు ఉన్నారు ప్రభా ఉపజనం ఉన్న తండ్రి నాయనస్రభ అమాయకులు ఉన్న తండ్రి నాయనసేశ్వర ప్రభ అలాంటి వారికి నీ సువార్థ చేరబడాల తండ్రి నాయనస్రభ సాయం తీసండి ప్రభావ మేము సిద్ధపాటు చేయమని కోరుకుంటాం తండ్రి ప్రభ ప్రతి ఊరు గ్రామము నాయనసే ప్రభ మాలు మూలు గ్రామాల్లో నాయనసభ నీ సువార్థ అందబడాల తండ్రి నాయనసే ప్రభ మరి అదే విధంగా ప్రభు ఎస్ఐ ఇంకొక క్రీస్తు నైనా లేస్తాడని వాక్యం సెలవిస్తున్న తండ్రి ప్రభ అలాంటి వాళ్ళని మోసం నుంచి మేము తప్పించబడాల తండ్రి నేనేస్రభ ఎస్ఐ అలాంటివి రాకుండా మాకు సాయంత ఇచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా ప్రభా మళ్ళకి కరోనా కేసులు ఎక్కువైతున్నాయి తండ్రి ప్రభా ఎక్కడున్నా ప్రభ మీ నీ బిడ్డలు నేను క్షేమంగా ఉండాలా తండ్రి ప్రభా అనేకులకు నేను నీ ఎగ్జాంపుల్గా ఉండే సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా వాళ్ళని శుద్ధీకరించండి దీవించి ఆశీస్ అందించం ప్రభా వాళ్ళు చేసే పని ప్రతి ఒక్కటి తినే తిండి నీళ్ళు నేను ప్రభా ప్రతిదొక్కటి శుద్ధీకరించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్ఐ మరి గత గత సంవత్సరంలో నేనైన ప్రభ వైరస్ టైంలో మమ్మల్ని కాపాన్ని అందుకు నీకు ఎంతో వంధనాలు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రంలో తండ్రి నాయనేస ప్రభా మరి అదేవిధంగా ప్రభు అనేకలు నాయన వేసేపుడు సన్నిధికి రావాల తండ్రి ప్రభ నీ సన్నిధికి వచ్చి నాయన వేసేప్పుడు పాపక్షమాలు ఒప్పుకొని ప్రభు తిరగాల తండ్రి ప్రభా మరి ఏసయ్య మమ్మల్ని క్షమించండి మేము ఘర పాపులం తండ్రి ప్రభ నీకు పర్లోక జ్ఞానాన్ని మా మీద నింపండి ప్రభ ప్రతిదీ వివేచించే జ్ఞానం దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభ మేము నేర్చుకోవాలా మంచిది ఏదో చెడేదో ప్రభ సత్యం మీద అసత్యం మీద మేము గ్రహించాలో మనం తెలిసిపోతుంది తండ్రి నేను ప్రభా అలాంటి వృద్ధాన్ని మాకు దయచమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఈ ప్రార్థన మీకు చేయక అప్పగిస్తూ ఏసు క్రీస్తుని మమ్మల్ని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమెన్ బ్రదర్ ఇల్లు బ్రదర్ బ్లెస్సింగ్స్ ఏం బ్రదర్ మన ప్రభు అయిన యొక్క కృప కనికరము సమాధానము నడిపింపు ఈ ఆరాధనలో పాల్గొందిన మనందరికీ మన కుటుంబ సభ్యులకి రక్త సంబంధికులకి బంధువులకి అలాగే ఈ లోకంలో ఉన్న అనేకులైన క్రైస్తవులకి అలాగే ట్రైబల్ ప్రాంతానికి వెళ్ళిన చంద్రశేఖర్ బ్రదర్ వాళ్ళ గ్రూప్ టీమ్కి ప్రతి ఒక్కరికి సదాకాలం నిత్యము ఎల్లప్పుడూ తోడైండు అని కాక ఆ